ఈ మీటింగ్స్ లో జాయిన్ అయినా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు కాబట్టి మనం మీటింగ్ చేసుకుందాం మీటింగ్ దేవుడ మహిమ పొందును కాక మన మధ్య మనోజన ప్రార్థన చేస్తారు క్యాథిన్ లక్క పాట వాడుతుంది ప్రైజ్లో మనోజన్నుకుడు గొప్ప బలవంతుడు అచ్చ ఆలోచన కర్తానికి సూత్రం విశ్వప్రభ ఆ కల్వరీసులో విశ్వ్రభా మా పాపం మా శాపం మా రోగం మా వ్యసనం మా చెడు తరఫు మాకొచ్చిన మరణం పొంది మూడో దినం తిరిగి లేచి ఆత్మీయ ఇజ్రాయేల్ గా మార్చుకునే అందుకని విశ్వప్రభానికి సూత్రం ఆత్మీయ యూత్ గా మార్చుకున్న ఇంత ధనత ఉంది మాకు నడిపించండి గొప్ప గొప్ప రాష్ట్రాలు తెలియపెచ్చి నడిపించి సైత కూల్చి కాల్ చేసి పరిశుభాత్మాభిషేకం గిదా నడిపించామని ఆ జీవంతో మీరు ఉండి మరి ఏసు కృష్ణ ప్రశ్న బ్రదర్ ఆమె థ్యాంక్ యూ అన్న మధ్యలో క్యాతి లెక్క పాట పాడతారు సరే మీరు వాడండి బ్రదర్ మీరు వాడండి సరోజ్ బ్రదర్ మీరు వాడండి పాట పాడుతున్నారు ఒక్క నిమిషం వాడుతున్నా దయచేసి దేవున్ని ఆరాధిస్తాము విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాల్లో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగా నీ అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసివే నీది శాశ్వత ప్రేమయ్య నేను మరచి మరచిపోలేనయ్యా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నేను మరచి మరచిపోలేనయ ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే పాపములు పడినా నన్ను శాపములు మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయుండగా నా కన్నిటిని తుడచితివే పాపములు పడినా నన్ను శాపములు మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమేనన్ను చుట్టుకొని ఉండగా రోదనలో ఒంటరినయుండగా నాకన్నిటిని తుడచితి వే నీది శాశ్వత ప్రేమయ నేను మరచి మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిరించును నా దేవునికి సమస్తము సాధ్యమే విలువేలేని లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది విలువని నాకు చూపితివే జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితానే ధార పోసివే పగలంత మేఘ స్తంభమై రాత్రంత అగ్నిస్తంభమై దినమంతయురెక్కలతో కపితివే స్నేహితులే నన్ను వదిలేసి బంధువులే వార మణి తలచిన నాకురకే బలి అయి పగలంత మేఘ స్తంభమై రాత్రంత అగ్నిస్తంభమై దినమంతయురెక్కలతో కప్పితి స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే నన్ను భార మణితలచిన నాకొరకే బలయైతివే నీది శాశ్వత ప్రేమయ్య నేను మరచిపోలేనయ్య ఎన్ని యుగాలైనా మారదుూ ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్త సాధ్యమే Sadhya me, sadhya me Na priyaniki samasthamu Sadhya me, sadhya me Sadhya me Na eshuku samasthamu Sadhya me, sadhya me సాధ్యమే నా ప్రియునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మూడును మరలా చిరించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మూడును మరలా చిరించును నా దేవునికి సమస్తము సాధ్యమే విలువేలేని నా జీవితం నీ చేతి పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసివే నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమసము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ్యా నేను మరచిపోలేనయ్యా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోడ్ బ్రదర్ రానికే టైం పట్టింది కలిస్తలేదు ఇంకో పాట పాడండిత మీరు పాట వాడండి అక్కడ నిద్రిస్తలేదు అయితే సుజాత కా ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక పాట పాడడనక బ్రదర్స్ టకవేట్ ఒక పాట పాడుకుందాం ప్రభుని మహిమ పరచству ఈ లోగా మనకు స్పీకర్ ఇచ్చినందుకు మహిమలో నివసిించే నా తండ్రి కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి మహిమ కలుగును గాక పాట పాడుకుందాము మహిమ నీకే ప్రభు దנת నీకే ప్రభు మహిమ ప్రభు గనత నీక ప్రభు స్ మహి గనతలో ప్రభావని ప్రభు మహిమ ప్రభు మహిమీకే ప్రభో సమీపి చరామి తేజస్సునందో వసీు అమరు శ్రీమంతుర్వాధిపతి నీసర్వమునా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 I love you. ప్రియ ్రదర్థ్యాంక్ యూ సార్ ప్రైజ్ మన మిత్ర నాగరాజ్ బ్రదర్ గారు వాక్యం అందిస్తారు బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ మరీ సారీ అండి వాక్యం అందించండి బ్రదర్ అందరికీ ప్రైజ్లా దేని యొక్క వాక్యంలోనండి కొరింతలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆఖరి వచ్చినము ముప్పై ఒకటో వచ్చినము కలిసి చదువుకుంటాం క్షమించండి నేను చదువుతాను కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడవ పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇది కాక మార్గమును మీకు చూపుచున్నాను చదువుకున్న లేఖన భాగంలో ఇది కాక మార్గమును మీకు చూపుచున్నాను మాటను గురించి మనము ఆత్మీయ సత్యాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకొకరికి ప్రభు సహాయం ఇంకొకరకై ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి మహోన్నతులు అయిన దేవా మార్పు చెందిన కలిగిన దేవా ఇక అనుమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామను బట్టి మమ్మల్ని హృదయం మరస్థ తీస్తూ ఆరాధిస్తూ ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఉదయం కాలం నుంచి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా క్షేమంగా మీరు సహాయపడుతూ వచ్చినారు ఇది మంతట్లో మీరు మాకు ఇచ్చిన క్షేమము కాపుదల భద్రత అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ప్రఫ నీ వాక్యం చుట్టూ చేరు వచ్చిన వాళ్ళుగా ఏ మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడము ఏ ఐదుగో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరు మాట్లాడే దేవుడు ప్రఫ ఏ ఐదుగో నా మాటలు వ్యర్థము మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి ఏ ఐదుగో మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి ఏ ఐదుగో మీరు మాట్లాడితే మా జీవితాలు మరి తండ్రి సమాధానంతో నింపబడతాయి ప్రభా అదిగో మీరే నాతో మా అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటారు యోగ్యదాసుని నన్ను మెసులు చాట మరుగుపరుచుకున్నాము నా నోటిని మాట నుంచమని సంపూర్ణంగా ఖాళీ చేయమని పరిశుద్ధమైన నావులు స్స్తుతించి ప్రార్థించి అడిగడుకున్నాం తండ్రి ఆమె సహోదరు సహోదరి ఈ యొక్క అపోస్తులైన పౌలు పొరింతిలో ఉన్న సంఘానికి ఒక మాట ఇక్కడ చూపిస్తా ఉన్నాడు సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను సర్వోత్తమైన మార్గం అని దాని తర్వాత ఆ సర్వోత్తమైన మార్గం ఏంటంటే కొరింత రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో కానీ ఒక రెండు విషయాలు నేను మీకు అందులో తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను మార్గము అంటే మనందరికీ తెలిసిన విధముగా క్రైస్తవ క్రైస్తవ్యము అనేది ప్రేమతో కూడినది ప్రేమతో కూడినది ప్రేమ వేసిన దేవుని ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆది మొట్టమొదటిగా మానవుని చేసినప్పుడు మానవుడితో సహవాసం కలిగి ఉండాలని మానవునితో రోజు మాట్లాడాలని అంత సహవాసం కలిగి ఉండాలని చేసిన మానవుడు పాపం ద్వారా దూరం అయిపోయినప్పుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు తిరిగి దేవుడు మరలా ఆ సహవాసాన్ని సమకూర్చడానికి ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఆయన ఆయన ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో అనుకో యోహన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తాం దేవుడి లోకముని ఎంతో ప్రేమించి ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడిను నశింపుక ఆయనను అనుగ్రహించను తండ్రి కుమారుని అనుగ్రహించి ఆయనను మన కొరకై ప్రాణం పెట్టట ద్వారా ఏదేదైతే సహవాసము కోల్పోతా వచ్చినా ఓ మానవుడు ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తా అయితే దేవుని ప్రేమ అంటే దేవుడు ప్రాణం పెట్టినదే ప్రేమ అంటే దేవుడు మన కొరకు ఆ దేవాది దేవుడు ఆ జీవం కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆకాశం సింహాసనముగా భూమి పాదపీఠముగా ఆ స్థినుడైన ఆ పరమదేవుడు నీ కొరకు నా కొరకు ఆ కోటాను చేత నిత్యము పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుడి గాన స్థుతి గానములు చేయబడే ఆ మహిమను విడిచి ఈ మహిళలోకి నీ కోసం దిగువచ్చి నా కోసం దిగువచ్చి తన ప్రాణం పెట్టి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి అంటే ఒక మార్గాన్ని ఒక మార్గాన్ని నీ కొరకు నా కొరకు దేవుని కొరకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు ఆ క్రమంలో ఆయనను అంగీకరించిన బిడ్లముగా ఆయన ఎందు విశ్వాసము చినివారముగా ఆయన యొక్క తర్వాతి అంటే ఆయన ప్రాణం పెట్టిన దానికి బదులుగా మనం ఆయన బిడ్డలుగా దేవుని కుమారులుగా మనము చేర్చబడుతూ వచ్చినాం దేవునితో డైరెక్ట్ గా సహవాసం అనేది కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము రక్షణ కార్యము ఇదే యోహాను మొదటి వ్యవహాను మూడవ అధ్యాయము పదహారో వచనంలో ఏం చెప్తుందంటే వ్యవహాన్ స్వార్థ మూడవ అధ్యాయము పదహారో వచనంలోనేమో ఆయన మన కొరకు ప్రాణం పెడితే మొదటి వ్యవహాను మూడవ అధ్యాయము పదహారో వచనంలోకి వచ్చేటప్పటికీ మనము మన తోటి సహోదరుల కొరకు మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని జ్ఞాపకం చేయబడతా ఉంది అంటే ప్రేమ అంటే దిస్ ఇస్ నాట్ ఓళ్లీ లవ్ ఇది దేవుని ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి రకరకాల ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రుల మధ్య ప్రేమ చక్కని పాట ఉంది ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది అని చక్కని పాట దయోజనం రాస్తా వచ్చినాడు దాంట్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ మారిపోతుంది తార్యాభర్తల మధ్య ప్రేమ అది వాడిపోతుంది కానీ దేవునితో ఉన్న ప్రేమ అంటే ఈ ప్రేమ ఈ ప్రేమ బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఆయన బిడ్లముగా యేసు క్రీస్తు బిడ్డలముగా మనం కూడా ఈ లోకంలో ఆయన ప్రేమను కలిగి ఉండాలి అని అదే సర్వోత్తమైన మార్గము అని ఈ కొరింతలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది అక్కడ చూసినట్లయితే ఈ కొరింతి సంఘంలో ఈ కొరింతి సంఘంలో దాదాపు పోస్తుల కార్యంలో మనం చూస్తాం పోస్తులేని పౌలు గారు దాదాపు పద్దెనిమిది నెలలు అక్కడ సువార్థ పరిచర్య చేసి సంఘాన్ని ఆరంభించినట్లుగా చూస్తాం ఈ సంఘంలో కొంతకాలం తర్వాత ఈయన మరలా ఈ గాస్పడల్ అవుట్రీచ్ చేస్తా ఉన్నారు స్వార్థ పరిచయం చేస్తూ ఉన్నారు చేస్తా ఉన్న క్రమంలో ఆయనకు ఈ కొరింతి సంఘం గురించి ఒక రిపోర్ట్ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ కొరింతి సంఘంలో ప్రేమ లోటుగా అని ప్రేమ లోటుగా అని ఆయనకు వచ్చిన రిపోర్ట్ని బట్టి ఈ యొక్క అధ్యాయాన్ని అపోస్తులేని పౌల నాడు కోరింత సంఘానికి రాయటం జరిగింది బహుశా ఈ ప్రేమ విషయంలో ఈ ప్రేమను గురించి మనము ధ్యానించినట్లయితే అందరి జీవితాల్లో కూడా ఈ ప్రేమ అనేది లోటు కనిపిస్తుంది కానీ దేవుని బిడ్డముగా ఆ లోటు ఉండకూడదు అని దేవుడు ఈ ఈ లేఖన భాగాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దయచేసి చూడండి మొదటి మొదటి నాలుగు వచనాలు చూసినట్లయితే మొదటి మూడు వచనాలు చూసినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగడి కంచును గణగణలాడుతాలయందును అంటే మనుషుల భాషలు దేవదూతుల భాషలతో మాట్లాడినా కూడా ఒకవేళ ప్రేమ అది వ్యర్థము అది ప్రవచించే కృపావరము కలిగి జ్ఞానమంతా ఎరిగిన వాడినైనాను కొండలను అంటే పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును బీదల పోషణ కొరకు నా ఎంత ఇచ్చినను కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు ఇక్కడ చూసినట్లయితే వీలారా అంటే మనిషికి ప్రేమ దేవుని ప్రేమ మన జీవితంలో లేకపోయినా మనం ప్రవచించవచ్చు మనుషుల భాషలు దేవదోషుల దేవదూతల భాషలతో కూడా మాట్లాడవచ్చు కానీ ప్రేమ లేకుండా కూడా ఈ పని చేయవచ్చు విస్తారమైన పరిచర్ చేసేవాళ్ళు ఉంటారు కానీ ప్రేమ ఉండని స్థితి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది తర్వాత ప్రవచించే కృపావరము కలిగి ఉన్న వాళ్ళు కూడా ప్రేమ లేకుండా ఉండవచ్చు ప్రవచనాలు చెప్తుండొచ్చు ప్రవచించే కృపావరం కలిగి ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితంలో కూడా ప్రేమ లేదు తర్వాత చూస్తే మర్మములన్నీ ఎరిగియో జ్ఞానమంతయ్యూ ఎరిగిన వాడు నేను కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెప్పేసేసి అపోస్తుండే పౌడు తనను గూర్చి చెప్తా ఉన్నాడు అవి మాట ఏదిగో నేను మనుషుల భాషలతోనూ దేవదూత్తుల భాషలతోనూ నేను మాట్లాడినా కూడా నేను వ్యర్థుడనే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే తర్వాత ప్రవచించే కృపావరాలు కలిగినప్పటికీ మర్మములు తెలిసినప్పటికీ జ్ఞానమంతా తెలిసినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థము పరిపూర్ణ విశ్వాసము కొండలను పకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును బీదల పోషణ కొరకున్న ఆస్తి అంత ఇచ్చినను నా శరీరము కాల్చబడు నా శరీరమును కాల్చబడుకి నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని నాకు ప్రయోజనం లేదు ఇలాగా ఈ అన్ని విషయాలు దాదాపు ఐదు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ ఐదు విషయాలు ఉన్నప్పటికీ అంటే మన ఆస్తి అంతా భేదలకి ఇచ్చినా ప్రేమ లేకుండా ఉండొచ్చు అవపస్తుల కార్యంలో ఐదో అధ్యాయంలో అనన్య సప్పీరాల జీవితాన్ని మనం చూస్తాం వాళ్ళు వాళ్ళు ప్రేమ కలిగి వాళ్ళు ప్రేమతో ఇవ్వలేదు ఆస్తించ ఆస్తిని అంటే అమ్మేసేసి ఇచ్చారు కానీ ప్రేమతో ఇవ్వలేదు అందుకోసమే వాళ్ళు అక్కడ చనిపోతా జ్ఞానమంతా ఎరిగిననులోమును జ్ఞానము భయంకరమైన అంటే ఆయన ఆయన మించిన లోకంలో లేడు అయినా కూడా ఆయన జీవితంలో ప్రేమ లేదు అలాగా ఇంకా చూస్తే బీదల కొరకు నాస్తి అంత నాస్తి అంతా ఇచ్చిన ఆ తర్వాత మనం కాల్చబాటుకు మన శరీరాన్ని అప్పగించినా కూడా అది ప్రేమ లేకపోతే వ్యర్థము అన్ని కూడా వ్యర్థము అని చెప్పేసేసి ప్రభు ఇక్కడ అదే కాలము ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అలాగే ఏమి ప్రేమలో ఏముంటది అని చెప్పేసేసి చూసినట్లయితే ఐదో వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ఈ రెండు విషయాల గురించి నేను కొన్ని ఆత్మీయ సత్యాలు మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా దీర్ఘకాలము సహించును అంటే ఇది దీర్ఘ శాంతము కలిగి ఉండేది దీర్ఘకాలము సహించటం అంటే దీర్ఘ శాంతము కాబట్టి వీళ్ళంటే పేషెన్స్ ఓపిక కలిగి భరించటము ఒకరినొకరు భరించటము అనేది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మన కుటుంబంలో కావచ్చు సంఘాలలో కావచ్చు మన సహవాసములలో కావచ్చు ఒకవేళ మన ఇతరుల పట్ల కొంత ఓపిక పేషెన్స్ లేదా ఈ దీర్ఘశాంతం అనేది మన జీవితంలో లేకపోతే ప్రేమ లేనట్లే ప్రేమ దీర్ఘకాలము సహించును పీలరా మనము మన తోటి వారిని సహించే వారంగా ఉంటున్నామా మన తోటి వారిని భరించే వారముగా మనం ఉంటున్నామా తోటి వారి మనము ఓపిక కలిగి ఓర్పు కలిగి ఉండే వారముగా మనం ఉంటున్నామా ఒకవేళ ఈ విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ లేదు ఆ ముందు వచ్చిన వరకు నేను వ్యర్థుడును నేను వ్యర్థుడును అంటున్నాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ కలిగి ఉన్న దీర్ఘకాలము సహించే ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతా ఉంది కాబట్టి ప్రిల్లారా మనము ఈ యొక్క దీర్ఘశాంతము మనం కలిగి ఉంటున్నామా దీర్ఘశాంతం అంటే చూడండి మనము న్యాచురల్ గా ఈ ఇంగ్లీష్ లో చూసినట్లయితే లవ్ ఈజ్ పేషెన్స్ పేషెన్స్ అనేది ఉంటుంది అర్థం ఏమొస్తుందంటే లాంగ్ సఫరింగ్ ఆర్ ఫర్ పేరెంట్స్ అంటే మనము అపరిపూర్ణ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ అపరిపూర్ణ లోకంలో అన్నింటినీ సహించేదే సహించే లక్షణం కలిగి ఉండటమే ప్రేమ కాబట్టి ఫ్రీ కదా దేవుడు మనకి మనకి మంచి ఉదాహరణ ఎందుకంటే దీర్ఘకాలం సహించుట్లో ఆయన మనం ఎన్ని సార్లు రక్షించబడిన తర్వాత మనం ఎన్ని సార్లు ఆయనకి దుఃఖకరమైన జీవితమో ఆయాసకరమైన జీవితము చూడండి మన జీవితంలో ఆ పద ఆజ్ఞల్లోనే లెక్కేసుకుంటే మనము అబద్ధం దొంగతనం చేయకూడదు తర్వాత వ్యభిచారం చేయకూడదు వీటన్నింటికి నూతన నిబంధనలోకి వచ్చేసరికి డెఫినేషన్ చేంజ్ అయిపోయింది డెఫినేషన్ స్టాండర్డ్ లెవెల్ చేంజ్ అయిపోయి మారిపోయింది మారిపోయింది మారిపోతే ఇక్కడేమో పాత నిబంధనలో నన్ను శారీరకంగా వ్యభిచారం ఉంది తర్వాత విగ్రహారాధన సంబంధమైన వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి డ్రీలర్ అది అది చూస్తే కూడా పాపమే చూడండి మన కన్నులు అందుకే ఏ కదా నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను ఒకటి ఒకటి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జోబ్ ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంటే నేను కన్నీకని ఎలాగో చూడగలను బట్ అంటే అటువంటి కమిట్మెంట్ అటువంటి కమిట్మెంట్ మన జీవితాల్లో మనకుందా కొని ఈ విషయాల్లో మనం కొంతవరకు దేవుని బిడ్లంగా దేవుని యొక్క పరిశుద్ధ నడిపింపను బట్టి కొంతవరకు ఉంటామేమో కానీ ఈ సహించే విషయంలో ఎవరైనా ఏదన్నా చిన్న తప్పు చేస్తే వాళ్ళ గురించి గుస్గుసలాడుతూ ఉంటాం అయ్యో ఫలానా మిట్లా ఫలానా ఇంట్లో జరిగేదైతేనేమో మనం కడుపులో దాచుకుంటామో అదే పక్కన జీవితాల్లో ఏదైనా జరిగితే దాన్ని వాళ్ళని క్షమించలేదైతే వాళ్ళ పట్ల వాళ్ళని సరైన మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయం వారి గురించి మనమే టాం టాం చేసేస్తాం అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు దిస్ ఇస్ నాట్ లవ్ ఇది ప్రేమ కాదు దేవుని ప్రేమ ఒకవేళ మన జీవితాల్లో అటువంటి స్థితి ఉంటే ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రేమ దీర్ఘకాలము సహించను ప్రేమ దీర్ఘ శాంతము కలిగి ఆయన మన కొరకేమో మనం ఎన్నిసార్లు తప్పులు చేసిన ఎన్ని హేయమైన క్రియలు చేసిన ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానం తీసుకుని వచ్చిన ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహించేవాడిగా ఉన్నాడు ఆయన పట్ల ఆయన మన పట్ల కనికిరం చూపేవాడిగా ఉన్నాడు ఇంకా మారుతాడు ఇంకా మారుతుడు ఇంకా మారుతాడని అనేక వాక్యం ద్వారా దైవజన్మల ద్వారా అనేక మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనమేమో క్షమించబడుతూ ఉన్నాము కానీ మనము ఇతరులను క్షమించే విషయంలో ఇతరుల పట్ల ఆయన మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటే మనము మన తోటి సహోదరుల పట్ల మనము దీర్ఘశాంతము కలిగి ఉండలేని స్థితి మన జీవితాల్లో ఉంటే ప్రిల్లారా ఈ సాయంకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతూ సరి చేసుకోవాల్సిన అవసరం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది కాబట్టి మొదటి శ్లోనికి ప్రశ్న పత్రిక అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసినట్లయితే అందరి ఏడలా దీర్ఘశాంతము గలవారై ఉండవలేను అని ఆ పోస్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవరి మనతో మంచిగా ఉండేవారు ఎవరి ఎడలా మన కుటుం మన కుటుంబ సభ్యులు ఎళ్ళనా ఎవరి ఎడలా మన సేవకుల పట్లన ఎవరి ఎడలా మన దగ్గర మన సంఘాల్లో సంఘ పెద్దలు ఎళ్ళనా కాదు అందరి ఎడలా అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండవాలంటే అది మన కుటుంబ సభ్యులు కావచ్చు సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు తోటి విశ్వాసులు కావచ్చు సహవాసంలో ఇంకెక్కడైనా పరిచయం ఉన్న కావచ్చు ఈ లోక సంబంధమైన వారు కావచ్చు మన బంధుమిత్రులు కావచ్చు అందరి ఎడలా మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలని ఆ పోస్టిల్ రాయిని పౌరుల దర్శనానికి సంఘానికి రాస్తూ మనకు ఆ మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తర్వాత రెండవ తిమ్మతి నాలుగో అధ్యాయము రెండవ వచ్చినలో కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పచ్చు దైవజనుడి సన్నద్ధ అంటే ఇది మనం కూడా దేవుని సేవకులు దేవుని పెట్టలే కూడా దేవుని సేవకులే కాబట్టి ఫ్రీలారా సేవకులు వచ్చి బుద్ధి చెప్పరు కదా మన దగ్గర మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏదన్నా ఏదన్నా పాపంలో ఉన్నారు ఏదన్నా తప్పులో తప్పు తప్పుడు పని చేసేవారిగా ఉన్నారు వారిని మనమే హెచ్చరించే వారంగా ఉండాలి దీర్ఘశాంతం కలిగి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వారిని హెచ్చరించే వారంగా ఉండాలా వారిని సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చే వారంగా ఉండాలా వారితో కలిసి వారితో కలిసి ప్రార్థన చేసే ప్రార్థన చేసుకోవాలా ఇదిగో రండి బ్రదర్ ఇదిగో మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం సిస్టర్ రండి మనం కాసేపు ప్రార్థన చేసుకుందాండి ఈ శోధనలో నుంచి మీరు తప్పించబడాలా ఈ స్థితిలో నుంచి మీరు బయటపడాలి ఈ అనారోగ్యం నుంచి మీరు తప్పించబడాలా ఈ యొక్క ఆర్థిక స్థితి నుంచి మీరు బయటపడాలి రండి ప్రార్థన చేసుకుందాం అలాగ వారిని వారిని ఆదరించి వారికి దీర్ఘశాంతంతో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వారికి వారిని సరైన మార్గంలోనికి నడిపించే వారంగా ఉండాలి అంతేకాని అది నిజమైన ప్రేమను తెలియజేస్తూ మా మా చర్చిలో అంటే మా చర్చిలో యవనస్తులు వాళ్ళు పాటలు పాడుతూ సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు కానీ ఎలాగొస్తారంటే ఈ బటన్స్ ఇప్పేసేసి కాలర్ బటను కింద బటన్ ఇప్పేసేసి అట్లాగా అంటే అది ఒక రౌడీలాగా కనిపిస్తూ ఉంటారు చర్చిలో నేను చాలా రోజులు ప్రహతం చేస్తా వచ్చినాను ప్రభు ఎట్లా ప్రభు వీళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఒకటి రెండు సార్లు వాక్యం ద్వారా కూడా మార్చి చెప్తా వచ్చినాను అయినా కూడా మార్పు లేదు ఎందుకంటే మా సరే ఒకడు అలా ఉంటాడు కాబట్టి ఆయనను పోలి వీళ్ళు కూడా అట్లాగే ఉంటారు ఏం చేయాలా ఒక రోజు ధైర్యం చేసి నేనే మాట్లాడుతూ చెప్పినాను పాటలు పాడే ఒక అవినసుడు ఉన్నాడు పిల్లడితో చెప్పినాను బాబు మీరు పాటలు పట్టడానికి వస్తున్నారు కదా పాటలు పట్టడానికి వస్తున్నప్పుడు గుండీలు ఇప్పు తీసేసి వస్తే అది క్రమం కాదు అది పద్ధతి కాదు దేవునికి మహిమ రాదు కాబట్టి గుండీలు పెట్టుకొని పాటలు పాడేటప్పుడు గుండీలు పెట్టుకొని చర్చికి వచ్చేటప్పుడు అట్లా బయటైనా అలాగే ఉండటం మంచిది కానీ బయట గురించి నేను చెప్పను కానీ చర్చిలో ఉన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా అలాగే ఉండాలి అని చెప్పేసేసి చెప్పిన చెప్పిన తర్వాత బహుశా నన్ను తిట్టుకున్నారు నన్ను ఏమనుకున్నారో తెలియదు కానీ చెప్పటం అనేది మన బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను చెప్పినాను ఆ తర్వాత నుంచి ప్రభువుకు మహిమార్థమే చెప్తా ఉన్నాను ఆ పిల్లలు మంచి గుండెలు పెట్టుకొని చక్కగా నిలబడి పాటలు పాడతా అలాగా అంటే ఇది ఇదేం పాపం కాదు కానీ బట్ ఇట్స్ అది క్రమము క్రమాన్ని నేర్పించే విషయంలో కూడా మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతా ఉంది అలాగే క్షమించే విషయంలో మతస్వార్థ ఆరోగ్యంలో కేసు ప్రభు చెప్పినట్లుగా పరలోక ప్రార్థనలో తండ్రి ఇదో మీరు మా మా అపరాధములు మేము ఇతరుల మా మా తోటి వారి అపరాధములు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించమని పరలోక ప్రార్థన కూడా ఉంది కాబట్టి ఇతరుల పట్ల దీర్ఘశాంతం కలిగి వారిని క్షమించే వారంగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి బ్రీలరా అలాగే రెండో కోరిన తిలుగు రాష్ట్రం అధ్యాయము మూడవ ఆరో అధ్యాయము ఆరో వచనంలో కూడా ఒక మాట ఉంది పవిత్రతతోనూ దీర్ఘ శాంతంతోనూ ఉండవాలి నేను పట్టుకు కదా ప్రేమ అంటే దీర్ఘ శాంతము ఈ దీర్ఘ శాంతం ఏం చేస్తూ ఉంటుందంటే అన్ని విషయాలు బేర్ చేస్తుంది ఇట్ బేస్ ఆల్వింగ్ ఇట్ బిలీవ్ ఆల్ థింగ్ ఇట్ హోప్స్ ఆల్ థింగ్ ఇట్ ఎండ్యూర్ సాల్ థింగ్ అంటే అన్ని విషయాలు బేర్ చేయాలా మనమే బేర్ చేయాలా అన్ని విషయాల్ని నమ్మాలా విశ్వాసం చెప్పే విషయాలు నిరీక్షణ కలిగి ఉండాలా తర్వాత ఏ రీతిగా మనము అన్ని విషయాల్లో కూడా భరించే వారంగా ఉండాలా అదే దీర్ఘశాంతం శాంతము యేసు ప్రభు వారిలో ఆయన జీవితంలో ఏ మా ఏ మాత్రము పాపం లేదు ఆయనను అనేక సార్లు రాళ్ళు రూదామని చంపుదామని వచ్చినారు వాళ్ళ కూడా దేవుడు కోపం తర్వాత ఆయనను కొట్టినారు ఆయనను హింసిస్తా వచ్చినారు ఆయన తెలువుకు అప్పగిస్తూ వచ్చినారు వారి పట్ల కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే బహుశా మన జీవితంలో అంత అంత కోపం ఎవరి మీద రాకున్నాడు అట్లాంటి స్థితి అట్లాంటి శ్రమలు మనం ఎవరి ద్వారా పొందకుండా ఉండకపోవచ్చు కాబట్టి ఆయనే దీర్ఘశాంతం కలిగి ఉంటే నే నా జీవితంలో మరి ఇంకెంతో దీర్ఘశాంతం కలిగి ఉండాలా ఆయన బిడ్లము కదా ఆయన బిడ్లం కాబట్టి ఆయన ఆయన బిడ్లముగా ఆయన కలిగిన దీర్ఘశాంతం మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి పిల్లరాగా మనము దీర్ఘశాంతముతో పరిచర్య చేసే వారంగా ఉండాల ఆర్సీ చాప్మెన్ చాప్మెన్ అని ఒక దైవజనుడు ఇంగ్లాండ్ లో పరిచర్య చేస్తా వచ్చినాడు ఆయన ఆయన ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఆయన స్వార్థ పరిచర్య చేసేటప్పుడు ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది ఆ కిరాణా కొట్టు కిరాణా కొట్టు ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఈయన్ని చాలా తిడుతా ఉండేవాడంట సువార్థ చెప్తున్నటప్పుడు వచ్చి ఆటంక తర్వాత ముఖం మీదనే తిట్టేవాడంట రకరకాలుగా ఎన్ని ఇబ్బంది పెడతా ఉండేవాడు చాపమైన దయోజననే అయితే ఈయన అవేమీ పట్టించుకోకుండా ఈయన పరిచర్యను చేస్తా ఉన్నాడు చాలా దీర్ఘకాలం చేస్తా వచ్చినాడు అక్కడ పరిచర్ ప్రాంతంలో అయితే ఈ పరిచర్యను చూసి ఈ పరిచర్య చేస్తా ఉన్నాడు ఈ కిరాణా కుట్ట అతనికి ఆయన మీద చాలా కోపం ఈ క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నాడు అని చెప్పేసేసి ఆయన ఎంతగానో ఇబ్బంది పెడతా ఉండేవాడంట అయితే ఇబ్బంది పెడతా ఒకరోజు చామన్ గారి ఇంటికి ఒక బంధువులు వచ్చారు బంధువులు వచ్చేసి ఈయన పరిచర్య ఇదంతా చూసిన తర్వాత ఈయనకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పేసేసి ఆ ఎలాగ సహాయం చేయాలని చెప్పేసేసి ఆలోచన చేస్తే అక్కడ అందరినీ అడుగుతా వీళ్ళు చేసే పరిచర్య గురించి విని చాలా మందికి భోజనాలు పెట్టేవారుగా ఉన్నారు అయితే అక్కడ సంఘంలో ఈ ఔషధతలు తీర్చాలని చెప్పేసి కనీసం కొంత కొంత కిరాణా కిరాణా సామాన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కొంత సహాయం చేయాలని చెప్పేసి ఉద్దేశం కలిగిన వాడే ఆయనతో చెప్తా ఉంటాడు బ్రదర్ మేము కొంత కిరాణా షాప్ మీకు స్పా స్పాన్సర్ చేస్తాము మీరు మీ పరిచయం వాడండి అంటే చాపన్ గారు సరే పర్వాలేదు ఆయన అంగీకరించి బట్ ఒక కండిషన్ నేను ఒక కిరాణా కుట్ట అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే మీరు ఈ కిరాణా సామాన్లు ఆర్డర్ ఇవ్వండి చెప్పి తీసుకొని రావాలని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసేసి ఆ కిరాణా కుట్టి దగ్గరికి వెళ్ళి ఈయనంతా లిస్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా కిరాణా సామాన్ తీసుకున్నారు అంత గిరాక్ ఎప్పుడు కాదంట ఆ షాప్ లో అయితే అంత డబ్బులు పే చేసినాడు పే చేసేసేసి అంటే కొంచెం ఇవి ఈ మెటీరియల్ అంతా కూడా చాపమాన్ గారు ఇంటికి చాపమాన్ గారు చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు కదా ఆయనకి డొనేషన్ ఆయన ఆయన దగ్గరికి డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి అనేసరికి కిరాణా కొట్ట అనడా కిరాణా కొట్ట అతను మీరు రాంగ్ డ్రస్కి వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ కాదు మీరు తీసుకోవాల్సింది అని చెప్పేసేసి అంటే లేదండి ఆయన చాపమన్ గారు మీ దగ్గరికే వెళ్ళి మరి మీ అడ్రస్ ఇచ్చి మరి మీ దగ్గరికి పంపించారు అని చెప్పేసేసి ఈ కిరాణా కొట్ట అతనికి మైండ్ పోయింది ఆ సామాన్లు అంతా తీసుకొని వచ్చిన తర్వాత చాప్మాన్ గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ నిలబడి క్షమాపణ కోరి ఆయన్ను క్షమాపణ కోరి ఆ రోజే ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను ఆయన ప్రేమను అంగీకరించి యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరిస్తా వచ్చినాడు అంటే ఆయన చాపమన్ గారు ఎంత దీర్ఘకాలం ఆయన సహించ సహిస్తా వచ్చినారు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ఆయన గురించి అరీతిగా కలిగి ఉండట ద్వారా ఆయన ఒక ఆత్మను రక్షించగలుగుతా వచ్చినాడు ఇది దేవుని యొక్క ప్రేమను అరీతిగా మనము ప్రాచురం చేసేవారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది అలాగే ఈ చాప్మన్ గారి జీవితంలో జరిగిన ఒక సందర్భం ఏంటంటే ఆయనకి తెలిసిన ఒక ఆయన ఆయనకు ఒక ఉత్తరం రాశాడంట ఏమన్నా ఉత్తరం రాశాడంటే రాబర్ట్ చాప్మన్ ఆర్సీ చాప్మన్ అని ఉంటుంది ఆయన పేరు రాబర్ట్ చాప్మన్ యూనివర్సిటీ ఆఫ్ లా ఇంగ్లాండ్ అని ఈ అడ్రస్ పెట్టేసేసి లెటర్ రాస్తే ఆయనకు వచ్చేసిందంట లెటర్ అంటే ఆ ఇంగ్లాండ్ దేశంలో దేవుని యొక్క ప్రేమను ఈ చాప్మన్ గారు అంతగా అంటే ఆయన చూస్తే యేసుప్రభు యేసు ప్రభుని చూసినట్లుగా అటువంటి ప్రేమ కలిగిన ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తా కాబట్టి వీళ్ళ మనం కూడా అటువంటి దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఈ యొక్క శ్రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేపడుతూ ఉంది కాబట్టి రెండవదిగా రెండవ మాటగా ప్రేమ దయచూపును అనంత అంటే కైండ్నెస్ ఈ కైండ్నెస్ అనేది అంటే దేవుని యొక్క ప్రేమ అనే ఒక కాయన్ని చూస్తే ద ఫస్ట్ సైడ్ ఆఫ్ ద కాయన్ విల్ బీ ద పేషెంట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయన్ విల్ బీ ద కైండ్నెస్ అంటే దేవుని యొక్క ప్రేమ ఒక కాయంతో పోలిస్తే ఒక ప్రక్క పేషెంట్స్ ఉండాలా రెండో పక్క అంటే ఈ దీర్ఘశాంతం కలిగి ఉండాలా లాంగ్ సఫరింగ్ అని కూడా ఉంది తర్వాత ఈ రెండో ప్రక్క దయ దీర్ఘశాంతం అంటే బేర్ చేయటం ఎంత ప్రాముఖ్యమో దయ కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యము క్రైస్తవ జీవితంలో ప్రభువారిని చూసినట్లయితే అనేక ఆయన బాగు చేస్తా వచ్చినాడు ఉష్ట రోగులను బాగు చేస్తా వచ్చినాడు రక్తస్రావంగల రోగిని బాగు చేస్తా వచ్చినాడు ఏదైతేగా పాపాత్మరాలు అయిన స్త్రీని క్షమిస్తా వచ్చినాడు బలహీనపరచు దయం పట్టిన స్త్రీని బాగు చేస్తా వచ్చినాడు వీటన్నింటికి ఏంటంటే ఈ వాజ్ కైండ్ అంటే ఆయన దయ కలిగి ఆయన దయ చూపించినాడు ఆయన దయ చూపించి వారిని బాగు చేసినాడు నీ పట్ల నా పట్ల కూడా దయ చూపించి ఆయన నిన్ను నన్ను ఈ పాపపు రోగం నుంచి మనల్ని బాగు చేసినాడు ఈ పాపపు స్థితి నుంచి పాపులము అనే స్థితి నుంచి పరిశుద్ధులము అనే స్థితిని దేవుడు ద ఆయన దయచూపి మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువులో ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణము ఈ దయ కాబట్టి ఫ్రీలరా మనం కూడా ఈ దయ కలిగి ఉండాలా మనం కూడా ఈ దయ కలిగి ఉండాలా ఆయన అపశలి కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ చూస్తే ఆయన మేలు స్వస్థపరచుచు సంచరించచ్చు అంటే ఆయన దయ కలిగి ఆయన వాళ్ళ మీద జాలిపడి లేదా దయ కలిగి కైండ్నెస్ బట్టి ఆయనకున్న కైండ్నెస్ ని బట్టి ఆయన వారిని బాగు చేస్తా స్వస్థపరుస్తా సంచరించు చూడండి అని చెప్పేసి అపోసలు కార్యముల పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అంచనంలో కాబట్టి ఫ్రీలరా ఈ దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ అంటే ఓర్పు కలిగి ఉండటము అంటే దీనికి శాంతము కలిగి ఉండటము ఎంత ప్రాముఖ్యమైనదో దయ కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఈ కైండ్నెస్ లేదా ఈ పేషెన్స్ ఇవి రెండు లేకపోతే ఇవి రెండు లేకపోతే మన జీవితాల్లో దేవుని ప్రేమ లేనట్లు అనే అర్థం ఇచ్చేటట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి ప్రియులారా ఈ నశించి నరకానికి పోతున్న ప్రజల పట్ల దయ కలిగి ఉన్నామా తోటి విశ్వాసుల పట్ల లేదా మనల్ని ఎవరైనా సతాయించేవారంటే మనల్ని ఎవరన్నా ఇబ్బందులు పాలు చేసేవారు అంటే వారి పట్ల మనం దీర్ఘశాంతం వహించి వారి కొరకు ప్రార్థన చేసే వారంగా వారి మేలు కోనే వారి మేలు కార్యములు చేసే మనమున్న మా చాప్మాన్ గారు రీతిగా అయితే ఆ కిరాణా కొట్టు ఓనర్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ వచ్చినాడు ఆయన ఎన్నోసార్లు శం పెడతా వచ్చినాడు ఆయన ఇబ్బంది పెడతా వచ్చినాడు ఎన్నోసార్లు డిస్టర్బ్ చేస్తూ వచ్చినాడు ఆయన పరిచర్యను బట్ స్టిల్ ఆయన కోపాన్ని దుంచుకోలేదు ద్వేషాన్ని పెట్టుకోలేదు కానీ దీర్ఘశాంతం వహిస్తా వచ్చినాడు ఒక సందర్భం వచ్చింది దేవుని ప్రేమను ఆయనకు కనపరుస్తా వచ్చినాడు తద్వారా ఆయన జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తా వచ్చినాడు కాబట్టి ఫ్రీలరా మన జీవితాల్లో కూడా ఈ రెండు లక్షణాలు ప్రేమ దీర్ఘకాలము సహించే వారుగా ప్రేమ దయ చూపించేదిగా మన జీవితాల్లో కూడా అట్టి దయ కలిగా ఇంకా అనేకలు నశించిన నరకానికి వాళ్ళకి తెలియదు కదా ఆయన నశించిన నరకానికి పోతారు ఆ తెలియదు కాబట్టి ఆ సత్యం తెలుసుకునే వరకు వారి పట్ల దయ కలిగి ఉండాలా వారి కొరకు వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతా ఉంది ఎప్పుడైతే ఆ రియలైజేషన్ లోకి వస్తారో ఎప్పుడైతే వాళ్ళ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుంటారో అప్పుడు అప్పుడు వాళ్ళు దానికి అంటే దాన్ని అంటే దేవుని ప్రేమ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విషయాలు నేర్చుకుంటారు వారు కూడా ఇదే స్థితిని వారు జీవితాల్లో కలిగి ఉంటారు కాబట్టి పిల్లరా ప్రేమ అంటే ఏదో దేవదూతల భాషలతో మాట్లాడటము లేదా మన యొక్క జీవితాలను సమర్పించుకోవటము లేదా ఇంకా మనం ఇందాక చూసినట్లుగా మొదటి మూడు అధ్యా మూడు వచనాల్లో చూసినట్లుగా పరిపూర్ణమైన విశ్వాసము జ్ఞానము ఇన్ని ఉన్నా కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే మన జీవితాల్లో వ్యర్థము అని దేవుని యొక్క వాకింగ్ జ్ఞాపకం చేయబడినట్లుగా అవన్నీ కూడా వ్యర్థమే కానీ ప్రేమ ప్రాముఖ్యమైనది అందులో ఈ ప్రేమలో ఈ ప్రేమలో రెండు భాగాలు చూస్తూ వచ్చినాము దీర్ఘ దీర్ఘకాలం సహించేది తర్వాత దయ చూపించేది ఈ రెండు లక్షణాలు మన జీవితాల్లో కలిగి ప్రభువును మహింపరుస్తూ మన యొక్క జీవితంలో ముందుకు సాగుతూ ఇంకా అనేకులకు ఈ ప్రేమను చూపించి ఈ ప్రేమను బట్టి అనేకులను ప్రభుత్వ నడిపించే వారంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ మనందరి జీవితాల్లో కూడా కృప దాయ చేయను కాక దేవుడి కొన్ని మాటలు దీవించను కాక ప్రార్థన చేయమంటారండి అప్రేమ కలపడలేకపోతండి మహోన్నతులమైన దేవా మారాయణ మార్పు చంద్రమహిం కలిగిన దేవా పరిశుద్ధమైన ప్రశస్తమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఐదుగో సాయంకల్ప సమయంలో నిన్న మార్గము అయినా మాకు తెలియజేస్తూ వచ్చినావు అని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఏ ఐదుగు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు అందరూ చెల్లిస్తూ మనుషుల భాషలు దేవదోతుల భాషలతో మాట్లాడినను ఏ ఐదుగు ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు వాక్యం సెలవు నేను ఐదుగో ప్రవచించే కృపావరమ కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా జరిగిన వాడినైనా కొండల నప్పకి ఇంపగల విశ్వాసం గలవాడినైనా ఏ ఐదుగు బీదల పోషణ కొరకు నాస్తి అంతా ఇచ్చినను నా శరీరం అప్పగించినను నేను ఐదుగు ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును అని నీ వాకిం సెలవు ఇచ్చినట్లుగా ఇదిగో మా జీవితాలను నీ ప్రేమతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రేమ దీర్ఘకాలము సహించును ఆయన ఇదిగో మన తండ్రి ప్రేమ దయ చూపించును అవును ప్రభాన మీరు మా పట్ల దీనికి శాంతం వహించేవాడుగా ఇదిగో మా పట్ల దయ చూపిన దేవుడు కానీ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో ఈ లక్షణాలు నా మా జీవితాల్లో కూడా మేము కూడా కలిగి ఉండడానికి మీ సహాయం దాచేయండి అయా ఇదిగో దీర్ఘకాలం సహించే వరంగా దీర్ఘ శాంతం మోహించే వరంగా అయా ఇదిగో నాకు మాకు కావాల్సిన కృపాను గురించి మనం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయా ఇదిగో మీ కృపను కోరుకుంటూ నీ మీరు కలిగిన దయ మీరు మా పట్ల చూపుతున్న దయను మీ మిత్రుల పట్ల చూపి వారికి ఈ యొక్క సర్వోత్తమైన మార్గమును తెలియజేసే కృప ఇదిగో నాకు మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తే ఇంకా అనేక విషయాలు మన తండ్రి ఇదిగో నీ రాయించబడితే వచ్చినాయి నిశితమైతే మరొక తరుణం దయచి మిగిలిన విషయాలు ధ్యానించడానికి మీ కృప్ చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యాయి మీ కోరుకుంటూ మరి చెరు మా పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము బిడ్డలను దీవించి ఆశీర్వదించము అయ్యా ఐదు కుటుంబాలను దీవించి ఆశీర్వదించము కుటుంబాల్లో ప్రతి వర్షత మీరే తీర్చము ఇదిగో తండ్రి ఆర్థిక అవసరాలకు వెళ్తున్నారు అయిన మరి తండ్రి మీరే ప్రతి తీర్చమని అనారోగ్య పరిస్థితులకు వెళ్తున్న బిడ్డలని నాపుం చేసుకుని మంచి ఆరోగ్యంతో ఉంచమని మీ యొక్క గొప్ప రంగా స్వస్థత కార్యములు మీ కుటుంబాల్లో జరిగించి కృప చూపించమని కుటుంబాలన్నింటినీ కూడా మరి బిడ్డలను జ్ఞాప్యం చేసుకుని సహాయండి స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డల్ని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరికీ కూడా మీకు ఆభదల భద్రత ఇచ్చి మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ నిదాసుడు తండ్రి చంద్రశేఖర్ సార్ని వందనాలు అయితే మరి చేస్తున్న పరిచర్ని మీకు వందనాలు స్తోత్రిగోద్రతని బట్టి కూడా మీకు వందనాలు దేవా అండ్ ఐదు బిడ్డలందరినీ కృపలో జ్ఞాప్యం చేసుకుని మిగిలిన మా ప్ర కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని చేస్తున్న పరిచర్యలన్నీ దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మీకు కంచిపోయింది కాపుదల భద్రత అనుగ్రహించండి ఐదుగో మించితం అయితే మీరు తిరిగి రేపటి దినం కొరకే మిమ్మల్ని అందరినీ స్తోత్రాలు చెల్లిస్తూ ఒకవేళ మీరు అక్కడైతే నాన్న తండ్రిదిగో కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా నన్న తండ్రిదిగా అటు నాకు మాకు దయచేసి మీ కృప చూపించమని వంద స్తోత్రాలు చెల్లిస్తూ వీడు వెళ్తొచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని మా రక్షకుడు నేనే శాత పరిశుద్ధమైన నా ఉలుస్తుతించి ప్రార్థించడికి వేడు కొంచెం నామండ్రి ఆమె హలో తండ్రి ఆయన దేవుని ప్రేమ యశు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్నెండి సహవాసం చెరు వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం తోడని గాక Amen. Amen praise praise the brothers and sisters, sisters. <laughs> and the praise, praise praise lord. the lord and the praise the lord praise the lord, lord. and the praise the lord praise the brothers and sisters